కృష్ణుడి గ్లాస్ హౌస్లోకి వెళ్తే అన్నీ కృష్ణునే మనం అలాగే గ్లాస్ హౌస్లోకి వెళ్ళాలి గ్లాస్ హౌస్లోకి ప్రేమతోటి వెళ్తే అంతా ప్రేమే కురిసిపోతుంది ఈ సంవసారం గ్లాస్ హౌస్ లాంటిది దీంట్లోకి ఆ రకంగా వెళ్ళాలి కానీ ఆ నెగిటివ్ ఇమోషన్స్తో అసలు ఈ సంసారంలో అడుగు పెట్టనే రాదు ఆ కుక్కలాగా బతకూడదు ఆ కుక్కలాగా అవ్వకూడదు కృష్ణుడి అవ్వాలి సో ఆత్మైవేదం సర్వం సో అంతిమంగా ఏ మూలతత్వము నా స్వరూపమై ఉన్నదో అది తెలుసుకోవాలి నేను అంటే దేహేంద్రియాదులతో మమేకమైన పరిచ్ఛన్న వ్యక్తిత్వాన్ని నేను అని రాదు అసలు నేను అంటే ఆ స్పేస్ లైక్ ఐ ఆమ్ స్పేస్ లైక్ నేను స్పేస్ లటువంటి ఆకాశ ఆకాశ ధ్యానం కాశీ అంటే అదే ప్రకాశమున్నా ఆకాశం ఉన్నా ఆ ప్రా ఉపసర్గలు తీసేస్తే కూడా అదే అర్థం దట్ ఈస్ ది కాశీ మనం కాశీ పంచకంలో చూసాము సో కాశీపంచకం పుస్తకం కూడా రాబోతుంది మీరు చూడరు కానీ సో దట్ ఈస్ ది కాశీ కనుక ఆ ప్రకాశము నేను ప్రకాశస్వరూపుడను స్పేస్ లైక్ అవేర్నెస్ ఐ ఆమ్ దాట్ నేను చిన్మయుడను అని మన గోల్స్ యూనివర్సల్ గోల్స్ ఉండాలి మన విషన్ యూనివర్సల్ విషన్ ఉండాలి బ్రోకెన్ విషన్ ఉండరాదు అలాగ ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో అప్పుడు ఈ వికల్పాలన్నీ పోతాయి రజ్జుస్వరూపాన్ని తెలుసుకుంటే సర్పాది వికల్పాలు పోయినట్టుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అన్ని వికల్పాలు పోతాయి మైకి సరిగ్గా వస్తుందా ఓకే తర్వాత శ్లోకం ప్రాణాదిరంతైవైరేతర్వికల్పి మాయషా తేవ్యాత స్వయం ఇప్పుడు చూడండి గ్లాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి కుక్క అనేక శత్రువులని భావన చేస్తుంది వీళ్ళందరూ నాకు శత్రువులు అని శత్రువులని భావన చేస్తుంది అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఒకే కుక్క ఉన్నది ఒకే ప్రాణి ఉన్నది ఒకే ప్రాణి అనంత ప్రాణులు ఉన్నాయి అని ముందు భేదాన్ని దర్శిస్తుంది కావండి ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది గ్లాసెస్లో నుంచి వచ్చిందా లేకపోతే గ్లాసెస్ చెప్తున్నాయా ఇన్ని ప్రాణులు ఉన్నాయని లేదా గ్లాసెస్లో ఉండే ఇమేజెస్ చెప్తున్నాయా అవేం చెప్పవు ఇది దీని అజ్ఞానమే అలా అనిపిస్తుంది ఈ కుక్క అనంత అనంతములైన ఇతర ప్రాణులను ఉన్నాయి నాకంటే భిన్నంగా ఉన్నాయి అని భావం చేస్తుంది అది ప్రథమ వికల్పం భేదరూపమైన వికల్పం ఆ తర్వాత ఈ కుక్కలన్నీ నా మీద పడి నన్నేమో ద్వేషంతో చూస్తున్నాయి అని నెక్స్ట్ వికల్పం ఆ తర్వాత ఇవన్నీ నన్ను కొరకడానికి మీదకొస్తున్నాయి అని ఇంకో వికల్పం ఉరుగుతుంది ఉరిగితే అవన్నీ దీని మీద ఉరుగుతాయి ఇంకో ఇవన్నీ నన్ను ఉరకడానికి వస్తున్నాయి ఏని వికల్పం ఇలాంటి వికల్పాలన్నీ ఆ కుక్కే కల్పించుకుంటుంది ఇప్పుడు ఆ కుక్క ఎలా కల్పించింది వీటన్నిటినీ నేను తన అజ్ఞానం నుంచి కల్పించింది కల్పించుకున్నది ఎవరు కుక్క ఎలా కల్పించింది అజ్ఞానం వల్ల కల్పించుకుంది తను కల్పించుకున్న వికల్పాలను చూసి తనే మోహపడుతుంది చూసారా తను కల్పించుకున్న వికల్పాలను చూసి తనే మోహపడ్డము అంటే ఇప్పుడు వి ద్వైతులు అడుగుతారు ఈ అజ్ఞానం వల్ల ఈ భేదాన్ని కల్పించేదంటున్నావు కదా కల్పించింది ఎవడు జీవుడు అంటే వాడే కల్పించుకుని వాడే తన కల్పనకి తానే మోసపోతున్నాడా అని అదో పెద్ద పూర్వపక్షంగా అడుగుతారు బట్ ద ట్రూత్ ఈస్ దాట్ ద ట్రూత్ ఈస్ దాట్ సో ఒక పిల్లవాడు అద్దంలో చూస్తాడు తన ముఖం కనపడుతుంది ఇంకా పుట్టి వెంట్రుకలు అవ్వలేదు ఆ జుట్టు అంతా ఎక్కువగా ఉంటుంది పిల్లవాడికి ఆ జుట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు ప్రేమతో ఆ జుట్టు పట్టుకు పిల్ల నవ్వుతాడు ఆ పిల్లవాడు కూడా నవ్వుతాడు ఆ జుట్టు పట్టుకున్నామని ప్రయత్నం చేస్తాడు అలా చేయి చాచున్నప్పుడల్లా చేయి వెళ్ళి అర్థానికి తగులుతూ ఉంటుంది తగిలినప్పుడల్లా దెబ్బ తగుతుంది మళ్ళీ చేయి వెనక్కి ఆగేసుకుంటాడు ఎందుకంటే ఇలానే ఇప్పుడు నీ చేతికి దెబ్బ తగ్గుతుంది వెనక్కి లాగేసుకుంటాడు మళ్ళీ ట్రై చేస్తాడు మళ్ళీ ట్రై చేస్తాడు అప్పుడు తల్లి చూస్తుంది తల్లి చూసి నా జుట్టు పట్టుకునే ఉపాయాన్ని నేను చెప్తాను నీకు అని వాడి చేయి ఇలా పట్టేస్తుంది ఇలా పట్టుకుంటాడు పట్టుకోగానే మహానందాన్ని ఎందుకంటే జుట్టు పట్టేసుకున్నాడు హెదర్ వాడిని ఇట్లా వర్క్స్ లైక్ నిజంగా తెలుసుకోవడం కొంత కష్టం అనిపించవచ్చు ఎందుకంటే దేహాభిమానం చేత నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను అనే భేద దృష్టి మనలో బాగా గట్టిగా దిగుసుకుపోయి ఉండడం చేత ఎదురుకుండా ఉన్నవాడు నేను ఒకే ఆత్మా తెలుసుకోవడం కష్టం అవుతుంది తప్ప సత్యమైతే అదే కాబట్టి వీడు ఈ ఆత్మని కల్పనలు మొదలు పెడతాడు ఈ కల్పనలన్నింటిలోకి మొట్టమొదటి కల్పన ఏమిటంటే దేవుడు ప్రాణ అంటే దేవుడు హిరణ్య గర్భ ప్రాణాది ఫిరణంత ఇష్టంది కదా దేవుడు అని ఒకటి కల్పిస్తాడు ఎవరి దేవుడు ఆత్మయ ఇప్పుడు గ్లాస్ హౌస్లో ఉన్న కుక్క ఇంకో కుక్కను చూసి నాకు శత్రువు అని కల్పించింది ఈ శత్రువు ఎవరు తనే తనే తనకు తన అజ్ఞానం చేత తన శత్రువులో భాషించింది తనే భాషిస్తాను అంటే తనకంటే ఇంక వేరే ఏమీ లేదు ఆ గ్లాస్ హౌస్లో అలాగే ఆత్మతత్వం ఇంకేమీ లేదు మీరు నిద్రలేచారండి నిద్ర లేవగానే మొట్టమొదట అనుభవానికి వచ్చినది ఏమిటి ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్ ఆ మూలమ మూలల్లో ఉన్న ఎరుక చైతన్యం వచ్చింది ఇప్పుడు మీరు దేవుడు అన్నారు ఆ దేవుడు ఎప్పుడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడంటే ఆ ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక వచ్చాడు అంతకుముందు లేడు వేర్ ఆల్ యువర్ గాడ్స్ వెన్ యువర్ స్లీఫింగ్ it all no god what are you before even when you were sleeping saw a catholic bishop told na ko chinna samavesham aina athanu manchathadu edda manasu kalavadu udara swabhavadu adu gurunje samavesham aina athanu annadu you you have to know god and god's son annu annadu nen annana i appreciate it true but ఈవేళ పొద్దున్న నువ్వు నిద్ర లేవడానికి ముందు వెర్ ఈజ్ యువర్ గాడ్ అండ్ యువర్ గాడ్స్ ఇస్ అన్ అని అడిగాను నేను వేర్ ఈజ్ యువర్ గాడ్ అండ్ వేరీస్ గాడ్స్ సన్ నిద్ర లేవడానికి ముందు వేర్ ఆర్ దే అని అడిగాను మరొకడైతే హెవెన్లో ఉన్నారని చెప్పిండి వాడు కానీ అతను వివేకం గలవాడు కనుక ఆలోచించాడు వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే అన్నాడు నేనున్నాను అయామ్ ఫస్ట్ వచ్చిందా నిద్ర లేచిన తర్వాత అయామ్ ఫస్ట్ వచ్చింది అండ్ బిఫోర్ ది అయామ్ అయామ్ అహమస్మి రావడానికి ముందు వెరీ యువర్ గాడ్ అని చెప్పి ఓ యుర్ ఎ హిందూ ఫిలాసఫర్ అయ్యా ఐఎమ్ హిందూ ఫిలాసఫర్ ట్రూ కాబట్టి సో దేవుడని మీరు అన్నారే దేవుడిని మీరు అన్నది ఇట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్ మరి నా సెల్ఫ్ అయితే నాకు తెలియలేదు అదే మరి అజ్ఞాత ఆత్మ ఈశ్వర సో ది గాడ్ ఈజ్ యువర్ ఓన్ హిడెన్ సెల్ఫ్ అక్కడ అది ప్రథమ వికల్పం ఈ వికల్పాలలో వికల్పము అంటే సూపర్ ఇంపోజిషన్ ఈ వికల్పాలలో మొట్టమొదటి వికల్పం ఏమిటి ప్రాణ ప్రాణ అంటే యూనివ హిరణ్య హైరణ్య గర్భి వస్తాయి వికల్పాలన్నీ దేవుడు అని అంటాడు దేవుడు అన్న అంటేనే దెయ్యము అని ఇంకొకటి అంటాడు నిజానికి మేము చిన్నప్పుడు చదివాము తెలుగులో దేవుడు ప్రకృతి దెయ్యము వికృతి అంటే ఏమిటి భాష మారింది కానీ అర్థం ఒకటే అని అంటారు అర్థం ఒకటే దెయ్యము అని కల్పిస్తాడు వీడు కల్పించిన దెయ్యం ఎవరో కాదు వీడే వీడే దెయ్యం ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా ఉండే ఈ ఇంట్లో దెయ్యం ఉందని పెట్టాడు అందరూ విశ్రాంతిగా హ్యాపీగా జీవిస్తున్నారు జీవిస్తుంటే మన ఇంట్లో దెయ్యం ఉందని వీడు మొదలు పెట్టాడు మొదలుపెట్టి పూజలు అన్నాడు ఇదన్నాడు అదన్నాడు ఆరు మాసాలు ఇల్లు ఇది పెట్టేద్దామన్నాడు ఇంట్లో వాళ్ళందరినీ నిలబడినివ్వకుండా ఇల్లు ఖాళీ చేయించి ఎక్కడికో వెళ్ళాడు ఎవడు దెయ్యం వీడే దెయ్యం వీడు దెయ్యం వీడికంటే భిన్నంగా ఏ లేదు వీడే శని శని అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు వీడే శని ఇవ్వే శని వీడే శని ఎన్ని వికల్పాలు అయితే ఉన్నాయో అన్ని ఇప్పుడు మీరు శత్రుభావం చేస్తారు వాడు శత్రువు అని వెళ్ళి కోర్టులో వాడి మీద కేసేసి వస్తారు ఇప్పుడు ఎవరు మీ శత్రువు వాడా మీరు మీ శత్రువు ఓ ఫిలాసఫర్ అన్నాడు ఐ డిస్కవర్డ్ మై ఎనిమీ దట్ ఈస్ మై సెల్ఫ్ అన్నాడు ఎవడా ఫిలాసఫర్ పేరు గుర్తులేదు అలా అన్నాడు ఆయన ఐ డిస్కవర్డ్ మై ఎనిమీ దట్ ఈజ్ మై సెల్ఫ్ యూ కెన్ బి ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో ఈ నీడ్ బి ఎనిమీ ఇన్ని వికల్పాలు చేసుకుంటాడు ఇదంతా మాయ మాయత్యేవస్య ఆ స్వయం ప్రకాశ ఆత్మదేవుని యొక్క మాయ ఇక్కడ దేవుడు అంటే ఆత్మదేవుడు స్వయంప్రకాశ స్వరూపుడు ఆయన మాయా అయితే మరి ఈ మాయా ఈ మాయ చేత దేవుడు ఇదో పెద్ద పూర్వపక్షం ద్వైతుల పూర్వపక్షం ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి విని వాళ్ళకి సూపర్ఫిషియల్గా ఉన్న వాళ్ళకి చాలా ఇంట్రెసివ్గా కూడా ఉంటాయి ఆ పూర్వపక్షం ఏంటంటే జీవుడే దేవుడు అన్నావు కదా మరి జీవుడే దేవుడైతే జీవుడు తాను జీవునని తాను దేవుణ్ణని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో చెప్పండి అజ్ఞానం చేత అయితే ఇప్పుడు ఈ అజ్ఞానం ఎవరికంటావు జీవుడి కంటావా దేవుడికి అంటావా అంటే జీవుడికే దేవుడికి అన్నా ఎలా అంటాడు జీవుడికి మరి జీవుడికి అజ్ఞానం ఉంటే జీవుడే దేవుడు ఎలా అయ్యాడు బా ఎంత పెద్ద పూర్వోక్షం వేసించాడు కాదు దేవుడికే అజ్ఞానం అంటే దేవుడికి అజ్ఞానం ఏమిటరా మా దేవస్య ఆ దేవుడు యొక్క మాయయే ఎవంటే మాయ అన్నారు అజ్ఞానం అన్నారు చూడండి ఓ లెవెల్లో డిఫరెన్స్ మెయింటైన్ చేస్తాం ఇంకో లెవెల్లో డిఫరెన్స్ తీసి పారేస్తాం ఉన్నప్పుడు మాయ అన్నాం విషష్టిగా ఉన్నప్పుడు అజ్ఞానం ఉన్నాం సమష్టి విషష్టి కల్పన అంటుంటే ఇంక మాయే అజ్ఞానం అవుతుంది అజ్ఞానమే మాయ అవుతుంది దేవస్య ఇంకో గోరపక్షం అయితే ఇప్పుడు ఈ మా ఈ అజ్ఞానం చేతనం వ్యామోహితుడయ్యేది ఎప్పుడు అది కూడా దేవుడేనా ఎస్ సో యయా సంమోహిత స్వయం యా అజ్ఞానం చేత ఆత్మదేవుడు అజ్ఞానాన్ని కల్పించుకుని ఆ జ్ఞానం చేత తానే వ్యామోహాన్ని పొంది తానే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అది సరే ఇప్పుడు మనం కూడా అంతే ఇప్పుడు వీడు ఏదో ఒక కల్పన చేసుకుంటాడు ఆ కల్పన చేసుకున్న ఆ కల్పన యొక్క బరువు కింద నలిగి నలిగి దుఃఖాన్ని అనుభవించి అనుభవించాడు ఆ కల్పనని విధులు పెట్టి నాకు మరుక్షణం ఆ దుఃఖం అంతా అవతలిపోయిందంటే ఇప్పుడు ఈ కల్పన చేసుకున్నదెవడు వీడే దాని దుఃఖాన్ని అనుభవించింది ఎవడు వీడే బయటపడ్డదెవరు వీడే అన్ని వీడే కాబట్టి ఇదే మరి దీన్నే మాయా అంటారు అంచేతనే మాయా అనే పదాన్ని వాడారు ఇట్స్ ఆల్ మ్యాజిక్ సో యూ క్రియేట్ యువర్ ఓన్ సఫరింగ్ యూఆర్ యువర్ ఓన్ ఎనిమీ కానీ ఎవడూ ఎవడికి తనకు తాను శత్రువు అవ్వాలని ఎవడో అనుకోడు కానీ అల్టిమేట్గా దట్ ఈస్ హౌ పీపుల్ ఫంక్షన్ మనకి మనమే శత్రువుల అవతారికి చూద్దాము య్యాత్మా ఏక ఏ వేతి నిశ్చయ అనంతైర్ భావైస్ సంసారరక్షణ వికల్పి్యే ఆత్మ ఒక్కటి ఏ ఆత్మా ఏక ఆత్మ అద్వితీయము రెండవది లేనిది నిశ్చయ పరమసిద్ధాంతం పరిషత్ సిద్ధాంతం ఇది మరైతే ఇక్కడ ప్రాణశబ్దం చేత హిరణ్య గర్భుణ్ణి తీసుకోండి హిరణ్య గర్భ హైరణ్య గర్భులు అని హిరణ్య గర్భ హిరణ్య గర్భవాదులు ఉన్నారు ఇప్పుడు పతంజలి మహర్షి ఆయన హైరణ్య గర్భుడు అంటే ఇప్పుడు సనాత ఇప్పుడు ఆర్య సమాజులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా హైరణ్య పతంజలి మహర్షి యొక్క యోగశాస్త్రం చూసినట్లయితే అక్కడ మామూలుగా వైష్ణవులు దేన్ని విష్ణువుని పిలుచుకుంటారో శైవులు దేన్ని శివుడిని పిలుచుకుంటారో దాన్ని వైదికులు హిరణ్య అని పిలుస్తారు ఇచ్చేతనే మీరు ఎక్కడైనా ఆద్య సమాజ మీటింగ్కి వెళ్తే వాళ్ళు హిరణ్య గర్భ సూక్తాన్ని పఠిస్తారు హిరణ్య గర్భస్ సమవర్తాగ్రే భూతస్య జాతపతి ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ హిధేమా అని ఇంకేలాగా వస్తాయి మంత్రం సో ఆ హిరణ్య గర్భీయులు అంటే హిరణ్య ఏకేశ్వరుడు ఇన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర విభాగం ఉండదు ఆ విభాగం పురాణాల నుంచి వచ్చింది వైదిక హిరణ్య పురాణాలు మూడు కింద మనకి ప్రతిపాదిస్తాయి కర్త భర్త హర్త కింద ఒకే హిరణ్య కాబట్టి ఆర్య సమాధి వాళ్ళు ఈ పురాణాల దేవుళ్ళని వాళ్ళు ఆరాధించరు వాళ్ళు హిరణ్య ఆరాధిస్తారు ఆయన ఈశ్వరుడు ఆయన ఈ జగత్తు భిన్నంగా ఉంటాడు ఈ జగత్తును సృష్టిస్తాడు జీవులు భిన్నంగా ఉంటారు అని వాళ్ళు ఆరాధిస్తారు అలా ఆరాధిస్తారు గాడ్ అండి హిరణ్యగర్ ఫుడ్ అంటే గాడ్ క్రై క్రిస్టియన్స్ ఎవళ్ళని గాడ్ అంటారో ముస్లింస్ ఎవళ్ళని అల్లా అంటారో వాళ్ళని వైదికులు హిరణ్యగర్ ఫుడ్ అంటారు ప్రారంభం ఏంటంటే భారతదేశంలో వైదికులకి హిరణ్యగర్ చెప్పాల్సి ఉంటుంది వీళ్ళకి తెలుసుండాలి హిరణ్యగర్ ఫుడ్ తెలియదు చెప్పాలి అయ్యా హిరణ్యగర్ ఫుడ్ ఎందుకంటే పురాణ వాంగ్మయం వచ్చి కత్తి పారేసింది ఈ ట్రినిటీ వచ్చి పడింది విష్ణు శి బ్రహ్మగారు విష్ణువు శివుడు లిటరల్ లిటరల్గా తీసుకుంటారు అంటే అక్షరశ తీసుకుంటారు బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉన్నాయి అంటే నిజంగా అక్షరశ నాలుగు ముఖాలు తీసేసుకుంటారు ఏమంటే వాడు ఆ సినిమా డైరెక్టర్ సినిమా వాళ్ళు దీంట్లో ప్రవేశిస్తారు వాళ్ళకి టాపిక్స్ లేకుండా దీంట్లో ప్రవేశిస్తారు ఇది ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లము దానివల్ల హిందూ ధర్మానికి చాలా హాని కూడా కలుగుతుంది ఎందుకంటే సినిమా వాడు ప్రవేశిస్తే వాడు అడాప్టేషన్ టు ది స్క్రీన్ అని స్క్రిప్ట్ రైటింగ్ అని అవన్నీ ఉంటాయి వాడు దాన్ని అడాప్ట్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగా వాడు చెప్పలేడు అడాప్ట్ చేయాలి వాడు మైక్ వాడికి ప్రతి సంవత్సరము ఈ దీన్ని ఏమంటారు ఈ రంగులు వేసేవాన్ని ఏమంటారు ఇదే మేకప్ వాడికి ఒక ప్రైజ్ ఒకటిస్తారు ఆస్కార్లో కూడా ఉంది మేకప్ వాడికి ప్రైజ్ మన ఈ నంది అవార్డ్స్లో కూడా మేకప్కి ఒక ప్రైజ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమిటి మామూలు మనిషిని పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మలో వీడు మేకప్ చేయాలి చేస్తాడు వాడు ఏం చేస్తాడంటే ఒక ముఖం మామూలు ముఖం దానికి గడ్డ మొదలు పెడతాడు ఇంకో మూడు ముఖాలు తగిలిస్తాడు అట్టతో తగిలిస్తాడు వాటికి చర్మం రంగు అది వేసి అవి మామూలు ముఖాలా కనపడేట్లా చేస్తాడు అది మనం చూసి ఇదిగో బ్రహ్మగారు అని అనుకుంటూ ఉంటాం నిజంగా బ్రహ్మగారు అంటే ఇలాగే ఒక ఆయన పొట్టమని కట్టుకుని నాలుగు ముఖాలు పెట్టుకుని ఉంటాడని మనం అనుకుంటూ ఉంటాం అనుకుంటూ ఉంటే ఈ లోపల జోక్స్ వేసి వాళ్ళు ఉంటారు బ్రహ్మగారు తరడా పెట్టుకుంటే ఏ తలకాయ కింద పెట్టుకుంటాడో అని వీడు జోక్ ఒకటి వేస్తాడు అని ఇలాగే మొదలవుతుండే గణేష్ మీద ఎన్నెన్ని జోక్స్ బ్రహ్మగారి మీద జోక్స్ ఏవేవో జో ఈ కార్టూనిస్టులు వీళ్ళందరూ జోక్లు వేసుకుంటూ పోతారు అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి సొసైటీ ఫర్ సొసైటీ ఎగెన్స్ట్ డిఫర్మేషన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అని ఒక ఒకటి ఫారం చేయాలి దానికి ఎవరో ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటారు మనందరం దాంట్లో మెంబర్లు అవ్వాలి ఇవాళ వారానికి ఒకసారి కలుసుకుంటూ ఉంటాం వాడు ఎవరో డెక్కన క్రాంకల్ వాడో ఏదో ఈ బ్రహ్మగారి మీద జోకు ఒకటి వేస్తాడు అప్పుడు మనందరం వెళ్ళి అక్కడ డౌన్ డౌన్ డౌన్ డౌన్ కొడుతూ ఉంటాడు ఇది ఓ కార్యక్రమం ఇది చేస్తుంది ఇది అంత సంసారం ఎక్కడ కొనుక్కుంటాడు అదే ఎన్నేవో సమస్యలు బొడ్డు నుంచి పద్మం పుట్టింది దాని మీద బోర్డు జోకులు ఉన్నాయి లిటరల్గా తీసేసుకుంటే అసలు తత్వాన్ని చెప్పడం కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి ఇదంతా పురాణ వాంగ్మయం హైరణ్య గర్భవా హైరణ్య గర్భీలు పతంజలి మహర్షి ఈ యోగదర్శనం అనే శాస్త్రాన్ని ప్రతిపాదిస్తూ ఈశ్వరుడు పురుష విశేష ఈశ్వర అయినా హిరణ్య గర్భుడు ఆయనే ఈ మానవాళికి అందించినాడు అని అలా వర్ణిస్తాయి అనేక ఈశ్వరులను అంగీకరించట్టు సో ఆ హిరణ్య గర్భుడికి ప్రాణ అని పేరు వైదిక వాంగ్మయంలో అలాంటి పేరు కూడా ఉందని మీకు ఈ పురాణ వాంగ్మయం వాళ్ళకి తెలియదు పౌరాణికులు ఉంటారు వాళ్ళకి ఏమి తెలియదు ఈ విషయాలు కూడా తెలియవు వాళ్ళకి చేస్తారంటే కొంచెం ఏవో రామహ రామో అజహ గజహ కొంత సంస్కృతం కొద్దో పిసరేంతో నేర్చుకుని నాలుగు పురాణ శ్లోకాలు వేస్తో పౌరాణి కూడా నువ్వు వస్తాడు వచ్చేసి టీవీలోనూ వాటిలోనూ జాయిన్ అయిపోయి ఏదేదో తెప్పిస్తూ ఉంటుంది మాట ఊడిపడదు దింగ్ బిహైండ్ కానీ ఏదో చెప్పే ప్రయత్నం వేషం వేసుకుంటే అవన్నీ కవర్ చేసుకుంటూ ఏదో కరక్షతం చేస్తారు ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత అలవాటైపోతుంది కథలు చెప్పడానికి అలవాటు సో సమాజం వాళ్ళనే అనుసరిస్తూ అదో రకంగా ఉంటుంది ఇదంతా కూడా వ్యామోహం సో వ్యామోహం అంటే అదో రకంగా ఉంటుంది దాని స్థాయిలో అది కూడా ఈశ్వరుని అంటే అన్నీ ఈశ్వరుని యొక్క రూపమైన అంగీకరించవచ్చు అలా అయితే ఇంకా జ్ఞానము అజ్ఞానము దీని మధ్యన విభాగం లేకుండా అయిపోతుంది వ్యవహారం స్థాయిలో లిటరల్గా తీసుకోవటంలో దోషాలు ఉంటాయి ఫస్ట్ ఈ రకమైన విభాగాన్ని మహాత్ములు అందరూ కూడా ఖండించి పెట్టారు ఎవళ్ళు స్పేర్ చేయలేదు ఎందుకంటే చాలా మిస్లీడింగ్గా ఉంటుంది సో ఇక్కడ ప్రాణ అంటే హిరణ్య గర్భ ద ప్రైమార్డియల్ కాస్మిక్ పర్సన్ కాస్మిక్ పర్సన్ సష్టి పురుష పురుష సూక్తం ఉంది కదా పురుష ఆయన ఆయన నుంచి సకల ప్రాణులు పుట్టారు అక్కడ భేదమే సత్యంగా వాళ్ళు స్వీకరిస్తారు ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే ఆ హిరణ్య గర్భుడు అనే వికల్పం వైదిక కర్మకాండలో మీకు వస్తుంది అది ఉపాసన కూడా వస్తుంది అక్కడ ఆరంభమయ్యే వికల్పాలు అది వికల్పమే అది ఆత్మే ఆత్మే హిరణ్య వికల్పం అయితే చాలా యోగ్యమైన వికల్పం ఉపాసన చేయడానికి చాలా బాగుంటుంది అక్కడ మొదలు పెడితే ఇంకా ఎన్ని వికల్పాలున్నాయో చెప్పడం కష్టం అనంతైష్ట భావై భావము అంటే రూపము అనేక రూపాలుగా ఎండ్లెస్ వికల్పాలు ఎందుకంటే మన హిందూ సమాజమే చూడండి నెలకు కొత్త కొత్త దేవుడు పుట్టుకొస్తూ ఉంటాడు రోజురోజు దేవుళ్ళు కొత్త కొత్త వాళ్ళు అందరూ ఒకప్పుడు షిరిడీ బాబా అసలు ఉండేది కాదు ఇప్పుడు బాగా విస్తారంగా ప్రచారంలోకి వచ్చింది రాముడు కొంచెం పాతబడ్డాడు రాముడి యొక్క ఆ షేర్ తగ్గింది కొంత రామాలయానికి వెళ్తున్నామంటే అది కొంత ఫ్యాషన్ కూడా కాదు అది ఏమిటింకా రామాలయం ఏమిటండే పాత చింతగా పచ్చడిలాగా అని సాయిబాబా గుడికి వెళ్తున్నామంటే కొంత బాగుంటుంది మాలాంటి పుట్టుకలు కూడా ప్రసంగం చెప్పే కూడా ఎక్కడ చెప్తున్నారంటే రామాలయంలో చెప్తున్నాడు ఓహోలాగా అంటారు అదే సాయిబాబు గుడ్ సాయిబాబు గుళ్ళు చెప్తున్నారా అని చాలా ఉత్సాహం ఒకసారి నేను దిల్సు నగర్ సాయిబాబా గుళ్ళో వారం రోజులు పాఠం చెప్పాను కూడా సో అదో ఒక ప్రతిష్ట చాలా మంది ఇదేదే సో కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు అలాగే ఇంకా ఈ మధ్యన ఇంకా ఏవో కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు సో శివరాత్రి నాడు ఆత్మలింగాన్ని తీసేదింటే ఆత్మలింగాన్ని తీసేది ఉంటే వాడే శివుడు తీసిన వాడే శివుడు కదా మరి అర్థం ఆత్మలింగం బట్టి తీసిన వాడే వాళ్ళు పూజిస్తారు అసలు డెవర్షిప్ లైక్ డాక్టర్ సో భావ అనంతములైన భావాలతోటి నామరూపాలతోటి భేద బుద్ధితో పూజిస్తారు అందరూ ఆత్మస్వరూపులే అలా అలా తెలుసుకోరు ఇది దేవుడు మిగతావేమీ దేవుళ్ళు కాదు అని భేదబుద్ధితో పూజిస్తాను సో భావై రేతై వికల్పిత మీకు నేను మొన్న చెప్పాను ఒక శరణాగతి తత్వాన్ని గురించి ఆయన చెప్తా బాగా శరణాగతి గురించి చాలా బాగా కానీ అట్ ఎండ్ ఆఫ్ ఇట్ దాంట్లో ఆయన భేదబుద్ధిని ప్రవేశపెట్టి పాడు చేసి పెట్టాడు ఆయన భేదబుద్ధి ఎలా ప్రవేశపెట్టాడు అంటే దానికి సెంటిమెంట్ని ఒక దాన్ని ఇప్పుడు స్త్రీకి ఒకే భర్త ఎందు ప్రేమను చూపిస్తుంది తప్ప మరొక పురుషుని పరపురుషుని ఎందు ప్రేమను చూపించదు కదా అదే విధంగా మనం ఒకే దేవుణ్ణి పూజించాలి కానీ దేవుళ్ళని మార్చకూడదు ఆ ఒక్క దేవుడు విష్ణువే అని చెప్పాడు చూడండి ఎక్కడికి పెట్టాడో చూడండి నాకు ఈ రకమైన సెంటిమెంట్ పెట్టేస్తే అది చాలా నా ఉద్దేశంలో వాటి వస్ టెలింగ్ ఈజ్ చాలా అశ్లీలంగా మాట్లాడాడని నేను అనుకున్నాను కానీ చాలామంది చప్పట్లు కొట్టి బాగా మాట్లాడాడని వాళ్ళు అనుకుంటున్నారు ఏ ఏ లెవెల్కి కనెక్షన్ ఇచ్చాడో చూడండి అది చాలా దుర్మార్గమైన కనెక్షన్ బాగులేదు ఆ కనెక్షన్ ఇది భేదబుద్ధి అంటే ఒకవైపు చెప్పేది శరణాగతి తత్వం మరో భేదబుద్ధి ఈ వికల్పం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలాగే ఉంటుందంటే అనేకములైన వికల్పాలు ఆయన అంటున్న ఆ ఒక్క దేవుడు కూడా ఆత్మస్వరూపుడే ఆత్మ కంటే భిన్నంగా దేవుడు లేనే లేడు భావైరేతయిర్ వికల్పిత అంటే మరి ఈ ఇన్ని వికల్పాలు వికల్పాలు ఎలా వస్తాయి అజ్ఞానం నుంచి వస్తాయి ఇప్పుడు త్రాడు అని తెలుసుకుంటే వికల్పాలు లేవు త్రాడని తెలియకపోవడము ఆ ఈ సర్పమా ధారయ ఇన్ని వికల్పాలు వచ్చాయి అలాగే ఆత్మ తెలుసుకుంటే తనకంటే భిన్నంగా దేవుడు లేడే లేడు ఇన్ని వికల్పాలు ఉండనే ఉండవు కానీ ఆత్మస్వరూపంగా తెలుసుకోలేకపో లేకపోబట్టే ఇన్ని వికల్పాలు వస్తున్నాయి అయితే ఇది ఎవళ్ళ మాయ ఈ అజ్ఞానము ఈ మోహము ఎవరిది ఆత్మదేవుని యొక్క మాయవే జనరల్గా నేను మోసపోతే ఇంకో హన్ను మోసపుచ్చాడు అని ఉంటుంది వ్యవస్థ మోసపుచ్చేవాడు వేరే ఉంటాడు మోసపోయేవాడు వేరే ఉంటాడు కదా సూపర్ఫిషియల్గా చూస్తే అలా అనిపిస్తుంది కానీ మోసపుచ్చేవాడు వేరే ఉండడు మానవుడు తనను తాను మోసపుచ్చు తింటాడు ఇప్పుడు లాటరీ టికెట్ కొని నేను మోసపోయాను అని మీరు అన్నారనుకోండి ఎవడు మోసం చేశాడో అదిగో ఆ కంపెనీ వాడు మోసం చేశాడు వాడు మోసం చేశాడా లేక మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారా మనం అర్థం చేసుకుంటే తెలుసు పూర్వం ప్యాక్ని వెళ్ళి రోడ్డు మీద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉండేది మ్యాగ్జిమా అనే ఫైనాన్స్ కంపెనీ దాని పేరు ఇప్పుడు లేదండి ఇప్పుడు ఎత్తేసారు ఆ శాలు వాహన బిల్డింగ్లో ఉండేది మ్యాగ్జిమా దాని పేరు ఎలా పెట్టాడు చూడండి మ్యాథమెటిక్స్లో మ్యాగ్జిమా అని మినిమాను చాప్టర్ ఉండేది దాని నుంచి పట్టుకుంటాడు మ్యాగ్జిమా అది ఎంతో తెలిసినా థర్టీ పర్సెంట్ ఇస్తాడు అవును ఫస్ట్ నెల ఇంట్రెస్టే ఇస్తాడు మీకు ఇంకా ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఉండదు థర్టీ కర్మ మీరు గట్టిగా వెనబడితే ఫార్టీ కూడా ఇస్తాడు ఎందుకంటే వాడు ఇచ్చిదంటే వీడు లక్ష అక్కడ పెట్టి ఆ లక్ష మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత మూడు వేలు మూడు కమిషన్ ఇంకో రెండు వేలు అబ్బా ఎంత లాభం ఇది నిజంగా వ్యాక్సి వాడు వీడి ఐదు వేల అకౌంట్లో వస్తాడు వాడు లక్ష పుచ్చు వాళ్ళే ఇచ్చేత ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అన్ని డిస్మానిట్ అయిపోయాయి మన ఫైన్ మాన్ ఇట్ ఈజ్ నాట్ దే ఓ మిత్రుడు దాంట్లోకి వెళ్తానని చెప్తే నేను వద్దని చెప్పాను అదేవిటో మాక్సిమం ఇస్తున్నాడు అంచేతనే వద్దని చెప్పాను వాడు మ్యాక్సిమం ఇస్తున్నాడు కనుకనే వద్దు అలా వర్కౌట్ కాదు కాదు వాడు దాన్ని లారీ ఫైనాన్స్లో పెట్టి సంపాదిస్తా వాడు అలాగే చెప్తాడు లారీ ఫైనాన్స్లోకి వెళ్ళేటంటే అది ఫెయిల్ అయిపోవడం ఖాయం ముందు చాలా ఎక్కువ వస్తుంది తర్వాత ఫెయిల్ అయ్యి ఆ హింసలో కూడా పోతుంది ఆ ఫైనాన్స్ అది సరైనది కాదు అలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు అంత దురాశ పనికిరాదు వద్దని చెప్పాను విన్నాడు కాదు తర్వాత నేను మోసపో వాడు మోసపు చేసాడు నన్ను వాడే మోసం చేయలేదు నన్ను మనమే మోసం చేసుకుంటాం పూర్త మనకు సంతృప్తి ఎదరవాడు మోసం చేసాడు నేను మోసం చేయబడ్డాను ఇదో సంతృప్తి అంతే కాబట్టి ఎవడూ మనల్ని భయపెట్టడు మన్ను మనమే భయపెట్టుకుంటాం మన్ని ఎవ్వడో అవమానించడు మన్ను మనమే అవమానించుకుంటాం మనం ఎవడో ఉద్ధరించడు మన్ను మనమే ఉద్ధరించుకుంటాం ఆత్మనాత్మానం ఉద్ధర మాయేషా తస్య దేవస్య ఆత్మదేవుని యొక్క మాయా మరి ఆత్మదేవుని యొక్క మాయ అయితే మరోహుడు ఎవళ్ళో ఆత్మదేవుడే మోసపోతున్నాడు సో య స్వయం ఏ అజ్ఞానం చేతనం ఏ మాయ చేతనం స్వయం ఆత్మా సంబోహిత రెండోది ఉంటే కదా అసలు అని సిద్ధాంతం సో ఇన్ని అనంతములైన భావములతోటి ప్రాణంతో మొదలుపెట్టి వీళ్ళు వికల్పాలు చేసుకుంటున్నారు కొన్ని వికల్పం చేసుకుంటే నీ సొమ్మేం పోయిందా అంటే అదేం కాదు సమస్య సంసార లక్షణ అది సంసారం పెద్ద సంసారం అయి మీకు ఒక ఆయన ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ అమ్మాయికి మనస్సు కొంత చిల్ కొంత దెబ్బతింది ఏదైనా సంస్కిజుఫ్రీనికర్ పారనాయిడ్ లక్షణాలు ఉన్నాయి ఏం చేస్తాం రోగ లక్షణాలు ఉంటాయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ద్వారబంధం ఉంటుంది గడప ఉంటుంది గడప మీద గుర్రపు నాయడా కొట్టుంది గుర్రపు నాడా ఫిక్స్ చేసింది ముందు నాకు నేను గమనించలేదు తర్వాత గమనించాను గమనించి సాధారణంగా ఈ చెక్క విరిగిపోయినప్పుడు అది అతికి పెట్టి ఉంచడం కోసం ఒక స్ట్రిప్ మెటాలిక్ స్ట్రిప్ ఫిక్స్ చేస్తే అది గట్టిగా పడు ఉంటుంది అలా ఫిక్స్ చేశారేమో అనుకున్నాను అనుకునే ఈ ఈ స్ట్రిప్ ఇలా గుర్రపునాడా ఉంది ఏమిటండని అడిగాను నాకు తెలియలేదు తర్వాత తెలిసింది ఈ గుర్రపునాడా ఏమిటంటే భూతవైద్యం చేయించారు ఆయన అమ్మాయికి భూతవైద్యం చేయించారు భూతవైద్యం గుర్తుకొచ్చారు అమ్మాయికి స్కిజ్ ఏదో ఉంది అది ఏదో దెయ్యం పట్టిందనో ఏదో అలా అనుకుంటారు మన వాళ్ళు దేవుడు పూనేడని వెంకటేశ్వర స్వామి పూనకం ఆంజనేయ స్వామి పూనకం అది అది దైవానికి సంబంధించింది దేవుడు కాకోవాల్సి ఏమిటి దెయ్యం అన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ వెంకటేశ్వర స్వామి అదే అలాగే ఉంటుంది అన్నీ సైకలాజికల్ అందరికీ ఉన్నాయి నాకు ఉన్నాయి మీకు ఉన్నాయి కానీ దానికి దేవుడు పేరు పెడతారు అక్కడ కొంచెం కొంచెం ఇంటెన్స్గా ఉండడం చేత సో అప్పుడు నేను ఆయన అడిగాను ఏమండి మీరు నిత్యం రుద్ర నమ్మకం పారాయణ చేసి రుద్రుడికి అభిషేకం చేస్తూ ఉంటారు చమకం పారాయణ చేస్తారు పురుష పుస్తకం చేస్తారు కదా ఏమిటండి వ్యామోహం అని అడిగాను అడిగితే నన్ను ఎంజాయ్మెంట్ అపదలో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఈ నమ్మకం చమకం రక్షించలేదు అది రక్షిస్తుందేమో అని అది పట్టుకున్నాను అని చెప్పాడు అఖరికి అది రక్షించలేదు అది రక్షిస్తుందండి అది ఎలా రక్షిస్తుంది అది మాత్రం ఎలా రక్షిస్తుంది ఇది కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు దీని మీద ఆయన నిన్ను పేల్చి పారేశాడు ఆయన మీకు కన్యాశుల్కం చదివిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ వికల్పాలు వాడు వికల్పం చేస్తే వికల్పము అంత హానికరమైంది అదే కానీ మరి ఒకట్లేదు అది నేను చెప్తున్న పాయింట్ సంసార లక్షణ ఈహి మీరు వికల్పం చేసుకుంటారు ఈ వికల్పం చేసిన దాన్ని బట్టి మీరు అనుభవించేటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి సంసార దుఃఖం బంధం ఇంత కాదు అందులో ముఖ్యంగా ఒక మనిషి నాకు శత్రువుని వీడు వికల్పం చేసుకుని ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడో ఎంత ప్రెషర్ని సహిస్తాడో అలాగే ఈ దేవుడు నాకు ఇది చేస్తాడనో ఈ దెయ్యం ఇది నాకు చేస్తుందనో వీడు వికల్పం చేసుకుని దాని బరువు కింద ఏళ్ళకి సంవత్సరాల తరబడి నలిగిపోతూ మనుషులు బతుకుతారు యు నో దాట్ ఇట్ లైక్ దాట్ సంవత్సరాలు తరబడి ఏదో వికల్పం చేస్తాడు కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది ఆయన బతికి ఆయన భార్య పోయింది అమెరికాలో బార పోతే అక్కడ ఏదో క్రమేషన్ చేస్తే అది భస్మం తీసుకొచ్చి హృషికేష్ తీసుకొచ్చాడు ఊ చేసి నార్మల్ వే ట్రు ఛేసి నార్మల్ ఎక్స్పెక్టెడ్ వే హృషికేష్ కూడా నిమజ్జనం చేశాడు ఆ పురోహితుడు ఉంటాడు కదా ఆ నిమజ్జన మంత్రాలు చెప్పి ఊరుకోడు అమెరికా నుంచి వచ్చాడు కదా అమెరికా నుంచి వచ్చిన కస్టమర్ వేరే ఉంటాడు ఇండియన్ కస్టమర్ వేరే చూడొస్తే మనిషి మధ్య వయస్సుకుడు భార్య పోయిందంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చారు అమెరికా మీ భార్య స్వర్గలోకానికి వెళ్లకుండా ఆటంకాలు వచ్చాయి అని చెప్పాడు ఆయన చెప్తే అమ్మాడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో వ్యార్తన్ బిజినెస్ స్కూల్లో లెక్చరర్ ఏం లాభం ఏమి నమ్మాడు అంత ఉన్నత స్థానంలో ఉన్నవాడు సైన్స్ అవి చదువుకున్నాడు ఇప్పుడు ఎంబీఏ అది చదివాడు అంటే కొంత సైంటిఫిక్ టెంపర్ ఉండద్దు నమ్మాడు అంతే ఆ నమ్మి ఇంకా అప్పటి నుంచి ఆ సఫరింగ్లో ఉన్నాడు అతను ఏదో చేస్తూ ఉంటాడు ఓసారి నా దగ్గరికి వచ్చాడు నా క్లాస్కి వచ్చాడు ఛాదస్థంగా నా వెంట తిరగడం ప్రారంభించాడు ఏమిడా సమస్య ఏడా అంటే ఇదేం చెప్పాడు అప్పుడు నేను ఓపెన్ నేను టైం నాకు మాత్రం ఖాళీ ఎక్కడ బోలు క్లాసులో అవే ఉంటాయి ఇవే చెప్తూ కూర్చుంటాయని నన్ను నాకు మాత్రం కానీ నేను టైం తీసుకుని ఎందుకంటే పాపం అతనికి ఆ బరువు తగ్గిద్దామని టైం తీసుకుని అతనితో నేను అరగంట గడిపి కాఫీ టైంలో దా కాఫీ పోదాం రా అని అతన్ని పట్టుకెళ్ళి కాఫీ తీసుకురా కాఫీకి వెళ్ళొద్దామని కాఫీ ఇక్కడ తాగి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడేందుకు టైం వస్తుంది కదా వెళ్ళేప్పుడు పది నిమిషాలు వచ్చేప్పుడు పది నిమిషాలు అక్కడ పది నిమిషాలు అరగంట మాట్లాడచ్చు అలాగే అతన్ని కాఫీస్ పట్టుకుపోయి అతనితో మాట్లాడి ఇలా ఉండదు రాజీవగతి ఇలా ఉండదు ఆయన ఎవడో నీకు పొరపాటు చెప్పాడు నువ్వు వ్యామోహపడ్డావు ఆయన డబ్బుల కోసం చెప్పుకుంటాడు ఆయన డబ్బులు అడిగాడు అంటే అడిగాడు మరి దాన్ని బట్టి ఆమె తెలిసిందే ఆయన డబ్బులు అడిగాడు అంటే చెప్పింది మోసం తెలియలేదండి అలా రాశారు అనుభూతి స్వరూపాచార్యేకలో అలా రాశారు యాజ్ఞాదర్శనాథ్ వాడు డబ్బులు అడిగాడంటే బస్ కథం వాడు చెప్పిన దాంట్లో సంథింగ్ ఈజ్ మిస్దే వాళ్ళు డబ్బులు అడగకుండా చెప్పాడంటే మీరు ఆలోచించాలి కానీ ఈ లాటరీ టికెట్ కొను అని మీ మీద ప్రేమతో నీకు ఇస్తున్నాను అని అన్నాడు అనుకోండి ఓకే ఇయ్యంటే పది రూపాయలు ఏమున్నాడంటే ఇంకా ప్రేమ అక్కడికి అది కల్తీ అంటే సో అది అది నన్ను ఉద్ధరిస్తుంది కానీ వాడిని ఉద్ధరించలేదు కదా వాడిని ఉద్ధరించలేదని మీకేమైతే డబ్బులు అడుగుతున్నాడు కదా డబ్బులు అడుగుతున్నాడంటే అది వాడిని ఉద్ధరించలేదని శాస్త్రం అయిపోయిందా లేదా దాంతో ఇంక వీడు నిన్నే ఉద్ధరిస్తాడు నేను కొంచెం నిర్మూహమాటంగా మాట్లాడాను ఏమనుకోకండి దట్ ఈస్ హౌల్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టమని నా వెంటబడిపోతున్నాడండి అదేదో వాడే అనుభవించు కదా అది వాళ్ళని ఉద్ధరించలేదు కదా అది వాళ్ళని ఉద్ వాడే వచ్చేసుకోవచ్చు కదా ఆ బ ఆ గొప్ప అంతా వాడే తీసేసుకోవచ్చు కదా నా పెట్టి ఎనీవే అదో వికల్పం ఇలాగ సంసార లక్షణం నేను ఒక పాయింట్ కొంచెం స్ట్రెచ్ చేశాను ఏ వికల్పమైనా కూడా సంసారము డోంట్ ఫర్గెట్ ఇట్ ఇప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో డాన్స్ చేశాడు అని ఒక వికల్పం ఆ వికల్పం పెట్టిన సంసారం ఇంత అంతా సంసారం కాదు అంచేతనే స్వామి వివేకానంద ఏమన్నాడంటే గీతాకృష్ణుడిని తెలుసుకోండి రాధాకృష్ణుడు కంగారు లేదని చెప్పాడు వీడు గీతాకృష్ణుడు దొరికిపోవడు రాధాకృష్ణుడు పెట్టాడు రాధాకృష్ణుని ఎప్పుడైతే అంటాడో మ్యూజిక్ మ్యూజిక్ బంధం అవుతుంది మ్యూజిక్ ఒక ఫ్రీడమ్ నుంచి ఎంజాయ్ చేయడం వేరు ఆ మ్యూజిక్ బంధం కింద మారిపోతుంది ఇట్ బికమ్స్ ఏ ప్రొఫెషన్ అంటే బంధం అయిందా లేదండి కాబట్టి అనదర్ బంధ తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు ఇవి డైబెటీస్ అయి కూర్చుంటాడు ఈ వికల్పాలన్నింటిలోనూ పడి అక్కడితో అయితే పర్లేదు అది అది ఇంకా కొంచెం ముందుకు సాగుతుంది ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ దెన్ అల్టిమేట్గా శ్రీకృష్ణుడి చెప్పిన తత్వం వాడి జోలికి రాదు వాడు దాని జోలికి వెళ్ళకుండా దూరంగా ఉండిపోతాయి చూడండి ఈవెన్ ఏ రిలీజియస్ కాన్సెప్ట్ కెన్ బైండ్ యూ ఐట దాంట్లో కూడా బోర్డు సంసారం ఉంటుంది నేను కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడేస్తున్నాను ఏమనుకోకండి అంటే అంతఃకరణ శుద్ధి కోసం ఉపాసన చేస్తే దానికి అన్వయం అన్వయించదు అంతఃకరణ శుద్ధి అనే ప్రయోజనం అవసరం ఇది ప్రైమరీ గోల్ ఆఫ్ ఎవరీ సాధకా కానీ సంసార సంసార లక్షణై వికల్ప దేవుడు అన్న సందర్భ అందుకోసం నేను ఇలాంటి దృష్టాంతాలు చెప్పాను ఈ సంసార లక్షణములైనటువంటి వికల్పాలు ఎప్పుడైతే ఉన్నాయో వీటిలో బంధింపబడుతో మానవుడు ఉంటాడు ఇది ఎలా జరుగుతోంది ప్రశ్న దానికి ఈ శ్లోకం సమాధానం ఉచ్యతే శృణు చెప్తున్నాను విను ఎందుకంటే అలా అన్నావు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను మీరు వింటూనే ఉన్నారు కదా మళ్ళీ చెప్తున్నాను విను అన్న ఎందుకంటే ఏకాగ్రతతో విను మనస్సును ఇక్కడ పెట్టి విను ఎందుకంటే చెప్తున్నదంతా బాగానే చెప్తున్నారు ఈ పాయింట్ పట్టుకోవడం మర్చిపోద్దు అని అభిప్రాయం ఆయన భాష్యకారులు శృను అంటే ప్రేమతో చెప్తున్నారు అంతకు ఏమిటి మాయా యేష త్మనోదేవస్య ఆత్మదేవుని యొక్క మాయా ఇదంతా కూడా ఈ వికల్పాలన్నీ కూడా ఆత్మదేవుని యొక్క మాయా వికల్పాలన్నీ కూడా ఆత్మదేవుని మాయా సో ఓ మహాత్ముడు ఎవన్నాడంటే ఎవరిని మాయా అంటున్నారు మాకు మాయ అంటే ఏటో తెలియట్లేదు ఎవేవో డెఫినేషన్స్ పెద్ద పెద్ద డెఫినేషన్స్ చెప్తున్నారు స్వాచ్యంతా భావా అధిష్టానే భా సమానత్వం మిథ్యాత్వం అని ఇలాగ మిథ్యాన్న మాయాన్న ఒకటే మాకు అర్థం కావట్లేదు మాయ అంటే ఏమిటని అడిగారు మహాత్మని ఆయన ఏమన్నారంటే మన ఏవ మాయా అని ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇంకొక అష్టం లేదు నీ మనస్సే మాయా ఎందుకంటే ఎవరంటే మనస్సే మాయ ఏమిటి ఇప్పుడు భార్య భర్త తల్లి తండ్రి కొడుకు నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా భోగాలు నేను నా వంశం నా గోత్రం నా కులం నా మతం నా ప్రాంతం ప్రాంతీయవాదం తర్వాత నేషనల్ నేషనల్ అంటే సెనటికల్ సెనటికల్ నేషనాలిటీ ఇవన్నీ ఇవన్నీ కూడా మైండ్ క్రియేట్ చేసిన మాయ తప్ప ఇంకా ఏమీ లేదు తర్వాత భూత సృష్టి ఉన్నది భూత సృష్టి ఎంటైర్ భూత సృష్టి ఎంటైర్ భౌతిక సృష్టి కేవలము మనస్సునందు మాత్రమే కలదు మాయ అంటే చెప్తున్నాను మన ఏవ మాయా మనస్సు కంటే ఇంకా మాయా ఏమీ లేనేలేదు ఏమంటే దీన్ని ఎలా తెలుసుకోవడం నేను ఇప్పుడు మన ఏవో మాయా అని పాఠం చెప్పేశాను నేను దీన్ని ఎలా తెలుసుకోవటం నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను చెప్పేసి ఇంకా క్లాస్ ముగిస్తాను అది మీరు పట్టుకుంటే మీకు మన ఏవ అన్న సంగతి తెలుసుకోండి ఇప్పుడు దేహము ఉన్నది ఏమంటే దేహం దగ్గరకు వచ్చే స్క్వేర్ వన్ ఈ దేహము వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈస్ ది బాడీ దేహం అంటే ఏమిటి మీరు ఆలోచించండి దేహము అంటే it is an abstraction in my mind it is an idea in my mind mind lo oka idea tappa mariyemi kadu meer mind link teeseste meer anesthesia icche si mind link teeseste aa dehaanni random betti process na meer maatladu kabati body is nothing but an abstraction ఫార్ ఎన్ ఐడియా ఇన్ మైండ్ కాదండి మీరు ఈ సత్యాన్ని దేహాన్ని సాక్షిగా దర్శిస్తూ ఈ దేహము అంటే ఇది నేను ఇది మధ్యామాంసములు ఇది ఫిజికల్ ఎంటిటీ ఎనభై కేజీలు డెబ్బై కేజీలు బరువు ఇదేమో బ్రాహ్మణ దేహము ఇది క్షత్రియ దేహము ఇది తెలంగాణ దేహము ఇది పంజాబ్ దేహము ఆంధ్ర దేహము ఇదేమో కౌండిన్యసోత్ర దేహము ఇది రాహువు చేత నిర్ధారణ రాహు కేతువులతో నడుస్తున్న దేహము ఇది డెబ్భై ఏళ్ళ దేహము అరవై ఏళ్ల దేహము ఈ పిచ్చంతా వదిలిపెట్టి ఇట్ ఈస్ ఎన్ ఐడియా క్రియేటెడ్ బై అన్ ఇగ్నరెంట్ మైండ్ ఇట్స్ ఎన్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ది మైండ్ ఈ దేహము నేను కాను దేహ నేను కాను నావి కావు మీరు దీని మీద వర్కౌట్ చేయండి వర్కౌట్ చేసి ఆ సత్యాన్ని గుర్తించండి మీకు వెంటనే ఒక సత్యం అనుభవానికి వస్తుంది ఏమిటంటే ఈ భూతభౌతిక సృష్టి అంతా మనస్సు యొక్క కల్పన తప్ప మరేమీ కాదు అనే సత్యాన్ని మీరు వెంటనే మీకు అనుభవానికి వస్తుంది ఇట్ ఈస్ అ దట్ క్లియర్ అండ్ అట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ లైక్ దట్ దేహం ఎప్పుడైతే మాయ మనస్సు యొక్క కల్పన ఇంకా దేహాన్ని బట్టి వచ్చిన కల్పనంతా కూడా మనస్సు యొక్క కల్పనే దేహాన్ని బట్టి జగత్తు యొక్క కల్పన వచ్చింది జగత్తుని బట్టి దేహం యొక్క కల్పన వచ్చింది పరస్పరము కలిసి ఉంటాయి అలాగా ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పన మనస్సు చలించినప్పుడు ఇవి ఉన్నాయి మనస్సు చలన ఆగిపోతే ఇవి లేవు ఓ మహాత్ములు చెప్తూ ఉండేవారు వేకింగ్ స్టేట్లోనే నిద్రావస్థలాగూ ఉండనే ఉంది వేకింగ్ స్టేట్లో ఇప్పుడు నేను ఎలా కూర్చుని మనస్సు నిశ్చలమైపోతే అస్సలు కదలితే ఏమాత్రం లేకుండా మనస్సు పూర్తిగా విలీనం అయిపోతే దేర్ ఈజ్ నో వేకింగ్ స్టేట్ ఎనీ మోర్ లేదంటే జాగ్రత్త అవస్థే లేదు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది మొత్తం జాగ్రత్త కూడా మనస్సే క్రియేట్ చేస్తోంది మరి మాయ వల్ల పుట్టిందన్నారు కదా అవును అంటే ఇప్పుడు మనస్సే మాయా మాయే మనస్సు ఈ మాయా అనేది మళ్ళీ రేపు క్లాస్లో మేము కొంచెం పొర్న నమల పొర్న నమిడం ఉన్న పొర్న నమల చిలక పొర్న సిల పొర్న నమల